కీర్తన పది ఎంత లేదిది ఎంచిన సంతోషించని సంసారంభూ ఎంత లేది ఎంచిన సంతోషించని సంసారంభూ ఏలకోని ఏడు ఈ దేహి అలరి భోగములడిగిగాక చాలించగచాలడు కోలు ముందు హరి కొలవగరాదా ఎందై నను ఈ మనస్సు పందదనంపున పారీగాక ముందరి కోరిక మునగదు కందువ శ్రీ విభుకా నగరద విడవని తగు ఈ వేడుకలు తొడిబడి ఎందై నదొరసీగాక కడగని శ్రీ వెంకటనాదు పడి పడిరుగు చుబ్రతకగరద